అయ్యో ఉలవలు తినేశాడే ఒకసారి తల్లి వేదవతి పొరుగింటి వారికి పనిలో సాయం చేద్దామని వెళ్ళింది వెళ్తూ వెళ్తూ ఒక గ్లాసు పాలు తన కూతురి చేతికిచ్చి తమ్ముడు ఏడిస్తే పట్టాల్సమ్మా అని చెప్పి వెళ్ళింది ఆమె అలా వెళ్ళగానే పిల్లవాడు ఏడుపు మొదలుపెట్టాడు అక్క పాలు పట్టింది అయినా ఏడుపు ఆగలేదు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు ఆకలితోనే ఏడుస్తున్నాడనుకుని ఇంకా ఏం పెట్టాలా అని అక్క అటు ఇటు ఇల్లంతా గాలించింది ఒక మూల పశువులకు వేయడం కోసం ఉంచిన ఉడకబెట్టిన ఉలవలు బుట్టలో కనిపించాయి వెంటనే ఆ ఉలవల్ని తమ్ముడికి పెట్టింది బుట్టెడు తినేశాడు ఏడుపు ఆపేశాడు తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది పిల్లాడు ఎలా ఉన్నాడోనని ఆందోళనగా ఆమె పరుగు పరుగున చూసేసరికి ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంది అమ్మయ్యా అనుకుంది ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు అమ్మా తమ్ముడు ఏడిస్తే పాలు పట్టాను ఇంకా ఏడుస్తూనే ఉంటే ఉడకబెట్టిన ఉలవలు పెట్టాను తినేసి హాయిగా నిద్రపోతున్నాడు చూడు అంటున్న కూతురి మాటలు వింటూనే వేదవతి మాన్పడిపోయింది అన్నం కూడా తినలేని శిశువు ఉలవలు తినటమా వయసులో ఉన్నవారే హరాయించుకోలేని ఉలవల్ని ఆ శిశువు తిన్నాడా నవనాడులు కుంగిపోయాయి కూతురి మీద కేకలేసింది కానీ ఆ పిల్లకేం తెలుసు ఉలవలు అజీర్తికారకమని అక్కడి నుంచి ఆందోళనతో పిల్లవాడిని ఎత్తుకుంది పిల్లవాడు అపస్మారక స్థితిలో ఉన్నాడని కంగారు భర్తకు కబురు చేసింది మధ్యగేహులు వచ్చారు విషయం తెలిసి ఆయన వ్యధ చెందారు ఇప్పుడేం చేయగలమా అనుకున్నారు కంటికి కనిపించని ఆ ధన్వంతరిని ప్రార్థిద్దాం అనుకుంటూ ఆ పిల్లవాడిని అలాగే పడుకోబెట్టి ప్రార్థనలు మొదలుపెట్టారు ఈ సంగతంతా తెలిసి క్రమంగా ఊరిలో జనమంతా అక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు వాళ్ళందరికీ ప్రేమపాత్రుడు ఆ చిరంజీవి కానీ క్రమంగా ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు నవ్వుతున్నాడు ఆడుతున్నాడు కేరింతలు కొడుతున్నాడు ఏడాది అయినా నిండిన శిశువు ఒలవలు తిని జీర్ణించుకోవడమా ఇతను ఏమైనా భీమసేనుడా అనుకుంటూ అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు వృషభం వెనుక దేవ వృషభం వాసుదేవుడికి ఏడాది నిండింది ఒకరోజు ఉదయం నుంచి అకస్మాత్తుగా వాసుదేవుడు కనిపించకుండా పోయాడు ఎక్కడ ఎక్కడ మా చిన్నారి ఎక్కడ మా వాసుదేవుడు ఏమయ్యాడు ఎటు వెళ్ళాడు అనుకుంటూ తల్లిదండ్రులు ఆదుర్దాగా ఇల్లంతా వెతికారు ఇంటి ఆవరణ అంతా వెతికారు ఇరుగు పొరుగు ఇళ్లలోనూ వెతికారు భయం బెంగా వెంటాడుతుంటే బావుల్లో చిరువుల్లో కూడా గాలించారు ఆందోళన పెరిగిపోయింది ఏడాది వయసు కుర్రాడు తప్పిపోవటమా ఈ వార్త ఊరంతా వ్యాపించింది వాసుదేవుడంటే అందరికీ ముద్దే కనుక ప్రతి ఒక్కరూ ఆతృతగా వీధి వీధి వితికారు మధ్యాహ్నం సమయం దాటింది పిల్లవాడి ఆచుక్కి తెలియలేదు ఆ తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు గ్రామస్తులంతా చేరి ఓదార్పు మాటలు చెప్తున్నారు అంతలో అటుగా వెళుతున్న ఒక పరదేశి ఈ హడావిడి చూసి విషయం ఏమిటి అని ఆరా తీశాడు గ్రామస్తులు చెప్పిన విషయం విని అరే నేను ఊళ్ళోకి వచ్చే ముందు ఒక పెద్ద ఎద్దు తోకబట్టుకుని మీరు చెప్పిన వయసు గల ఆ కొండ మీదకి వెళ్ళడం చూశానే అన్నాడు అతని మాటలు ఎవరికీ నమ్మశక్యం కాలేదు ఏడాది వయసు పిల్లవాడు ఎద్దు తోకబట్టుకుని కొండనెక్కటమా అసంభవం మధ్యగేహుని ఇంట్లో పొలంలో పనిచేసే ఎడ్లు ఉన్నాయి ఒక ఎద్దు అడవిలో మేతకు ఉదయాన్నే వెళ్ళడం రోజు జరిగేదే అయితే ఎద్దు తోకబట్టుకుని పసివాడు వెళ్తాడా అనుకున్నారు మళ్లీ దుఃఖం పొంగుకొస్తోంది రోధిస్తున్న ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు అలా సూర్యాస్తమయం అయింది చీకటి పడుతోంది అంతలో పొద్దున్నే అడవికి వెళ్లిన ఎద్దు ఇంటికి తిరిగి వచ్చింది అందరూ అప్పుడు సంభ్రమంతో గమనించారు ఆ ఎద్దు తోక తోకబట్టుకుని వినకాల ఏడాది వయసున్న వాసుదేవుడు వస్తున్నాడు అంతా చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా నెసీలో సూర్యోదయం అయినంత దరిద్రుడికి చింతామణి దొరికినంత జిజ్ఞాసుకి తత్వ సాక్షాత్కారం అయినంత ఆనందం పరవశం కలిగింది కన్నీటి బాష్పాలల్లా ఆనంద బాష్పాలు అయ్యాయి పాజిక క్షేత్రం నుంచి ఆగ్నేయ దిక్కునొక్క కొండం మీద వాసుదేవుని చిన్న చిన్న పాదాల ముద్రలు ఆ వృషభం పాదాల గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి చింతపిక్కలతో తీరిన రుణం రోజు వాసుదేవుడు సాటి పిల్లలతో ఆటలు ముగించుకుని ఇంటికి చేరాడు అమ్మ పిలిచి మీ నాన్నగారిని భోజనానికి రమ్మను అని చెప్పింది తండ్రి దగ్గరికి వెళ్ళాడు అమ్మ రమ్మంటోందని చెప్పాడు మధ్యగేహుడికి తెలుసు భోజనానికి వెళ్ళాలి కానీ తమకి ఎద్దు అమ్మినవాడు వచ్చి కూర్చున్నాడు అతనికి బాకీ ఇంకా తీరలేదు అతన్ని వదిలి ఇంట్లోకి వెళ్లి భోజనం చేయలేడు రుణం తీర్చకుండా భోజనం చేయడానికి అతని తత్వం అంగీకరించలేదు రుణం తీర్చకుండా తినటానికి శాస్త్రం కూడా సమ్మతించదు అందుకే కొడుకుతో అన్నాడు బాబు మనకు ఎద్దుని అమ్మిన వారు వచ్చి కూర్చున్నారు వారికి బాకీ చెల్లించడానికి తగినంత ధనం నా దగ్గర లేదు నేనిప్పుడు భోజనానికి రాను నువ్వు వెళ్ళి తినేసి ఓ అలాగా అన్నాడు చిన్నారి వాసుదేవుడు వెంటనే ఆ వచ్చిన వ్యాపారిని తమ ఇంటి ఆవరణలోని చింత చెట్టు దగ్గరకు ముద్దుగా ఉన్నాడని పిల్లవాడి వెంట అతను వెళ్ళాడు వాసుదేవుడు ఆ చెట్టు మొదట్లోంచి దోశలు నిండా చింతగింజలు తీసి ఆ వ్యాపారి చేతుల్లో పోసి తీసుకోండి మీ బాకీ అన్నాడు ఆశ్చర్యం ఆ వ్యాపారికి ఆ చింతగింజలు కాసుల్లాగా కనిపించాయి ఆ ధనంతో బాకీ తీరిపోయిన స్వామి అంటూ అతను వెళ్లిపోయాడు మధ్యగేహుడు సంభ్రమంలో మునిగిపోయాడు పాజక క్షేత్రంలో శ్రీవాసుదేవ తీర్థానికి వాయువ్యంలో ఉన్న ఒక పురాతన చింత అదే చింత ప్రసిద్ధి చెందింది కానీ రుణం రుణమే దేవ రుణం ఋషి రుణం పితృ రుణం భూత రుణం మనుష్య రుణం అనే ఐదు రుణాలను తీర్చడం కోసం మనిషి దేవయజ్ఞం ఋషియజ్ఞం పిత్రు భూతయజ్ఞం మనుష్య యజ్ఞం అనే పంచి మహాయజ్ఞాలను ఆచరించాలని శాస్త్రం చెప్తోంది అలా చేయకుండా భోజనం చేయటం మహాపాపం అంటారు మధ్యగేహుడు తన కొడుకు చేసిన చింత పిక్కుల చెల్లింపును కుర్రచేష్టగా తీసుకుని తర్వాత రోజుల్లో చాలా శ్రమించి డబ్బు కూడబెట్టి తీసుకెళ్లి ఆ వ్యాపారికి చెల్లించబోయాడు అతను అదేమిటి నీ బాకిని నీ అబ్బాయి ఆ రోజే చెల్లించేశాడు కదా అన్నాడు భట్టు నిర్ఘాంతపోయాడు తన కొడుకు ఇచ్చింది చింత పెక్కలే గదా ఇతను ధనం ఆ వ్యాపారి తీరిపోయిన బాకీ నిమిత్తం మళ్లీ సొమ్ము తీసుకోనని ఖచ్చితంగా చెప్పేశాడు భట్టుకి రుణ జరిగిపోయింది తొలగించినవాడు వాసుదేవుడు పెళ్లి ఇంటి నుంచి గుడికి నీ అనేది మధ్యగేవుహుల బంధువుల ఊరు అక్కడ ఒక పెళ్లి జరుగుతోంది ఆ పెళ్లికి భట్టు దంపతులు తమ చిరంజీవితో కలిసి వెళ్లారు వివాహ మంటపంలో అందరూ పెళ్లి వేడుకు చూడటంలో నిమగ్నమై ఉన్న సమయంలో వాసుదేవుడు మెల్లగా నడుచుకుంటూ ఎటు వెళ్లిపోయాడు కొంత సమయం తర్వాత వాసుదేవుడు కనిపించడం లేదని భట్టు దంపతులు గుర్తించారు ఈసారి వాళ్ళు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లోనూ బయట మొత్తమంతా గాలించడం మొదలుపెట్టారు ఏడాది వయసు ఉన్నప్పుడే అడవంతా తిరిగి వచ్చిన వాసుదేవుడు ఇప్పుడు మూడేళ్ల వయసులో ఎంత దూరం పోయాడో ఎటుబోయాడో ఆ కొత్త ఊళ్ళో ఇంటా బయట ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది భట్టు కంగారు కంగారుగా ఊరంతా వెతుకుతూ దారిలో కనపడిన మా పిల్లవాడు కనపడ్డా అంటూ ఆతృతగా అడగసాగాడు కొంతమంది ఎదురొస్తున్న వాళ్ళు మాత్రం ఒక చిన్న పిల్లాన్ని చూశాం ఇంత చిన్న వయసులో ఒంటరిగా వెళుతున్నా వింటయ్యా అని అడిగాం దానికి అతను చిరునవ్వు నవి ఊరుకున్నాడు అన్నారు భట్టుకి ఆదుర్ద పెరిగిపోయింది ఆ బాటసారులు ఇచ్చిన ఆచూకీ ప్రకారం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉడిపిదాకా వెళ్లిపోయాడు అక్కడ వాసుదేవుడు అనంతేశ్వరుడికి సాష్టాంగ ప్రణామం చేస్తూ తండ్రికి కనిపించాడు భట్టు నిర్ఘాంతపోయాడు ఎక్కడ నియూరు ఎక్కడ అనంతాసనం మొత్తం దూరం రెండు యోజనాలు దారిలో కుటూరు కాళ్లపాడే దాటాలి కొడుకును చూసిన వెంటనే భట్టు కళ్ళలో ఆనందం పొంగుకొచ్చింది బుజ్జి ఇంత దూరం నువ్వెలా వచ్చావయ్యా అని అడిగాడు దానికి వాసుదేవుడు చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు తండ్రి నేను ఒక్కడే రాలేదు నాకు తోడుగా దేవుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాడు ఇలా వాసుదేవుడు తరచుగా ఇల్లు విడిచి వెళ్లిపోవడం జరుగుతూ ఉండేది దాంతో భట్టు దంపతులు భగవంతుడా పరిసర ప్రాంతాలన్నీ భూత ప్రేతాలతో నిండిన భయంకరమైన అడవి ఈ చిరంజీవిని మాకు ప్రసాదించిన నువ్వే ఇతడిని ఎలాంటి అపాయం కలగకుండా కాపాడాలి స్వామి అంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవారు భారతీశుని అక్షరాభ్యాసం భట్టు దంపతులు ఒక శుభముహూర్తాన వాసుదేవుడికి అక్షరాభ్యాసం చేయించారు శాస్త్రోక్తంగా పూజలు చేసి పెద్ద బండరాయి మీద కొన్ని అక్షరాలు రాసి దిద్దించారు రెండవ రోజు మళ్ళా మొదటి రోజు రాసిన అక్షరాలనే అదే క్రమంలో రాసి దిద్దమని చెప్పారు వాసుదేవుడు ఒక నవ్వు నవ్వి అప్ప రాసిన అక్షరాలనే మళ్ళీ మళ్లీ ఎందుకు రాయిస్తున్నారు అవన్నీ నాకు దూరకే వచ్చాయి కదా అని రాసి అప్పటికి తండ్రికి మనో కలిగింది ఈ పిల్లవాడు ప్రతిభాసాగరుడు ఇతడి మీద ప్రజల దుష్టదృష్టి పడటం మంచిది కాదు అని భావించి అప్పటి నుంచి అతని చేత ఏకాంత ప్రదేశంలో అభ్యాసం చేయించడం మొదలుపెట్టాడు శివభట్టు పరాజయం ఒకసారి నేయం హళ్ళీలోని బంధువుల గృహంలో ఒక ఉత్సవానికి వెళుతూ వేదవతి తన కుమారుణ్ణి కూడా వెంట తీసుకు అప్పటికి ఆ వివాహోత్సవంలో జ్ఞానకార్యం జరుగుతూ ఉంది ప్రతిరోజు శ్రవణాదులు చేయాలన్నదే శాస్త్రవిధి వివాహం సందడిలో కూడా వేదవతి ఆవితిని పాటించింది ప్రవచనం వినడం కోసమని అక్కడే కూర్చుంది ఆమె తొడ మీద వాసుదేవుడు కూర్చున్నాడు ఆ కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన పౌరాణికుల్లో శివభట్టు ఒకడు అతడు మడినాయ వంశం వాడు అతని చుట్టూ అపార సంఖ్యలో శ్రోతల బృందం ఉండేది తన పీఠానికి తగినట్లే శివభట్టు కూడా శివ సర్వోత్తమం వచ్చేటట్లు ప్రవచనం చేసేవాడు కానీ వాసుదేవుడు దాన్ని సహించలేకపోయాడు కూర్చున్న చోట నుండే వాసుదేవుడు మాట్లాడుతూ ఓ పౌరాణి కూడా నువ్వు చెప్పే అర్థం వ్యాసుడు సుకుడు వంటి దివ్యాత్మలకు సమతం కాదు చూడటానికి చిన్న పిల్లవాడులా ఉన్నాడు కాని అతని వాక్కు సింహ గర్జనలా ఉంది శ్రోతలంతా ఆ శబ్దం వచ్చిన దిక్కుకు చూశారు శివభట్టు కంగారు జవాబు చెప్పడానికి తటపటాయించాడు ప్రజలందరికీ అర్థమైంది అతనికి సరైన అర్థం తెలియదని అప్పుడంతా కలిసి ఆ మూడేళ్ల వాసుదేవుణ్ణి మురిపెంగా అడిగారు నువ్వైనా సరైన అర్థం చెప్పినాయనా అని ఆ చిరంజీవి ఆ ప్రకరణం యొక్క సరైన అర్థాన్ని విష్ణు సర్వోత్తమత్వానికి అడ్డు లేకుండా వివరించాడు చివభట్టుకు పరాభవం అయ్యింది అది వాసుదేవుని మొదటి ప్రవచనం అయింది అప్పటి నుంచి వాసుదేవుడు ప్రవచనాలు పరంపరగా సాగుతూ వచ్చాయి ప్రవచనం అనేది ప్రామాణికంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని గౌరవించాలి ప్రామాణికంగా లేదంటే దాన్ని ప్రతిఘటించకపోవడం అపచారం మొత్తం మీద వాసుదేవుడిని తన వెంట పెట్టుకుని వెళ్ళడం వల్ల తప్పు ప్రవచనాలు వినే దుస్థితి నుంచి వేదభక్తి తప్పించుకుంది ఇంటికొచ్చాక వాసుదేవుడు తండ్రికి జరిగింది చెప్పాడు తండ్రి నువ్వే చెప్పు ఎవరి వాదన సరయింది నాదా శివభట్టుదా అని ప్రశ్నించాడు భట్టు అవాక్కయ్యారు ఎంత వయసున్న కొడుకు ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు అతను ప్రతిభని ఎలా కొలవాలి తనకే జటిలింగా కనిపించే ఆ పురాణ ప్రసంగాన్ని తన కొడుకు మనస్సుకు హత్తుకునేటట్లు వివరించాడే ఇతను కూడా ప్రవచనాచార్యుడైనా అయి ఉండవచ్చు అనుకున్నారు భట్టు ఇదంతా భగవంతుని దయ అనుకుంటూ భట్టు తన కొడుకుని దగ్గరకు తీసుకుని నాయనా నువ్వు చెప్పిందే సరైంది అన్నారు లికుచార్థం ఒకరోజు మధ్యగేహుడు పురాణ ప్రవచనం చేస్తున్నారు అందులో భాగంగా రకరకాల వృక్షాల గురించి చెప్తూ పురాణ శ్లోకాలను విడమరిచి చెప్తున్నారు ఆ శ్రోతలలో వాసుదేవుడు కూడా ఉన్నాడు తండ్రి అనేక వృక్షాల పేర్లు వివరించి చెప్తుంటే శ్రోతలంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు అంతలో వాసుదేవుడు లేచి నాన్నగారు మీరు ఆ శ్లోకానికి మరోసారి అర్థం చెప్పండి అని కోరాడు తండ్రి చెప్పారు వాసుదేవుడు నాన్నగారు ఈసారి కూడా మీరు ఈ మూల శ్లోకంలో ఉన్న లీకూచ శబ్దానికి మాత్రం అర్థం చెప్పలేదు అన్నాడు మిగతా శ్లోతలంతా విస్మయం చెందారు నిజానికి లీకూచ అంటే ఏమిటో మధ్యగేహుడికి కూడా తెలియదు అలాగనే దానికి తప్పు అర్థం చెప్పే ప్రయత్నం ఆయన చేయలేదు శివుభట్టు విరుద్ధోక్తి మధ్యగేహుడు చేసింది అనుక్తి విరుద్ధోక్తి అనర్థకమైంది అనుక్తి అజ్ఞాన జ్యోతకం మాత్రమే ఏమైనా వాసుదేవుడు మాత్రం ఈ అనుక్తి కూడా ఒప్పుకోలేదు భట్టు జవాబు చెప్పకుండా మెన్నకుండిపోయారు అప్పుడు శ్రోతలు వాసుదేవా ఆ అర్థం నీకు తెలుసా అని అడిగారు తెలుసు లీక్చ అంటే అడవి పనసా అనే అర్థం అని చెప్పి కూర్చున్నాడు భట్టుతో సహా శ్రోతలంతా దిగ్భ్రాంతి చెందారు అతడు పూర్ణ ప్రజ్ఞుడు సమగ్రంగా తెలిసిన వాడు తండ్రి కమించిన తనయుడవుతాడు సుమా అని పొగిడారు ఇది తండ్రికి అవమానకరమైన విషయమా కాదు నిజానికి కొడుకు తనకన్నా ప్రతిభాశాలి కావటం ప్రతి తండ్రి గర్వించే విషయమే అందులో అవమానమేమున్నది పైగా అక్కడున్న ప్రజనులు ఎవ్వరూ భట్టుని తప్పుపట్టలేదు కూడా అసలు లికుచా అన్న పదానికి అర్థం చెప్పకపోవటం పెద్ద అపచారమేమీ కాదు కానీ వాసుదేవుడు ఎందుకంత జిజ్ఞాస చూపించాడు అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు తర్వాత కాలంలో బయటపడింది మధ్వాచార్యులు ముఖ్య శిష్యుల్లో ఒకరు త్రివిక్రమ పండితులు వారు వాయుస్థుతిని రచించారు ఆయన కొడుకు నారాయణ పండితాచార్యులు సుమధ్వ విజయాన్ని రచించారు ఆ తండ్రి కొడుకుల వంశమే లికుచ వంశం అందుకే వాసుదేవుడికి ఆ లికుచతి దాని అర్థం వివరించకుండా విడిచిపెట్టినందుకు తండ్రి ప్రవచనం పట్ల అప్రీతి ఆలు పెరుగుల మీద బండరాళ్లు ఒకసారి తల్లి వేదవతి ఏదో పని మీద బయటికి వెళుతూ పాలు పెరుగు గిన్నెలను పిల్లులు ఎలుకలు మూతిపెట్టి పాడు చేయకుండా చూస్తూ ఉండమని నాలుగేళ్ల కొడుక్కి చెప్పి వెళ్ళింది వాసుదేవుడు ఆ ప్రక్కనే వరండాలో ఆడుకుంటున్నాడు కాసేపటికి వేదవతి తిరిగి వచ్చేసరికి ఆ గిన్నెలు కనపడలేదు అక్కడే పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి బయట ఆడుకుంటున్న వాసుదేవుణ్ణి పాలు పెరుగు పాత్రలు ఏమయ్యాయి అని తల్లి అడిగింది వాసుదేవుడు అక్కడి గట్టిగా అరుస్తూ చెప్పాడు పిల్లులు ఎలుపులు మూతలు తోసేయకుండా ఆ గిన్నెల మీద నేనే బండరాళ్ళు పెట్టాను వాటి కింద పాత్రలున్నాయి చూసుకో వేదవతి దిగ్భ్రాప్తి చెందింది నాలుగేళ్ల కుర్రాడేమిటి నలుగురు ఐదుగురు కూడా మోగిలేని పెద్ద పెద్ద బండరాళ్ళని బయట నుంచి మూసుకొచ్చి గిన్నెల మూతల మీద పెట్టడమేమిటి వీడేమైనా భీమసేనుడా ఇలా వాసుదేవుడు చేసే లీలలు క్రమంగా పెరిగిపోతూ వచ్చాయి అతను ఏం చేసినా ప్రతి పనిలోనూ ఒక కొత్తదనం కనిపిస్తోంది ఒక వింత కనిపిస్తోంది ఒక లీల తోస్తోంది పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా వాసుదేవుడి సృజనాత్మకత విభిన్నంగా ఉంటుంది క్రమంగా ఆ గ్రామ ప్రజల్లో ఇతను సామాన్యమైన పిల్లవాడు కాదు అన్న భావం బలపడసాగింది సామాన్యుడు కాకపోతే ఎవరు ఈ ప్రశ్నకు సమాధానానికి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఒకసారి సంక్రమణోత్సవ కాలంలో అనంతేశ్వరుని గుడి ముందు ఒక గ్రామస్తుడికి పూనకం వచ్చింది దేవత ఆవహించింది అతడు గుడి ముందున్న ఎత్తైన రాతి స్తంభం మీదకెక్కి పెద్దగా మాట్లాడసాగాడు ఆ రోజు అతని ద్వారా అమ్మవారు పలికిన మాటలు ఈ ప్రపంచానికి మేలు చేసే వ్యక్తి కొద్ది కాలంలో ఈ పరిసరాల్లోనే అవతరిస్తాడు అని వాసుదేవుడు పాలు పెరుగుల మీద మూతబెట్టిన బండరాళ్లు ఇప్పటికీ పాజిక క్షేత్రంలో అతను అవతరించిన ఇంటిలో కనిపిస్తాయి వాసుదేవ తీర్థం క్రమంగా పరశురాముడు నిర్మించిన పరశుతీర్థంలో ధనుస్ తీర్థంలో బాణతీర్థంలో గదాతీర్థంలో స్నానం చేయడం వాసుదేవుడికి నిత్యకృత్యం అయిపోయింది వర్షాకాలం కానీ శీతాకాలం కానీ పెను తుఫాను రాని ఆ నాలుగు తీర్థాల్లో స్నానం చేయడం మాత్రం మానేవాడు కాదు వయసు వస్తున్న కొద్దీ ఒంటరిగానే ఆ తీర్థాలకు వెళ్ళి స్నానం చేస్తూ వచ్చేవాడు తల్లికి చాలా బెంగగా ఉండేది వాసుదేవా నువ్వు ఒంటరిగా అంత దూరం స్నానానికి వెళ్ళి రావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తుందయ్యా అంటూ ఆ తల్లి రోజు ఉండేది అయినా సరే వాసుదేవుడు అదే పని చేస్తుండేవాడు రోజు ఏమైనా సరే కొడుకుని ఒంటరిగా పోనీయకూడదని తల్లి కొట్టుబట్టి కూర్చుంది అప్పుడు వాసుదేవుడు చేతిలో ఉన్న రాయిని ఇంటికి ఈశాన్యం దిక్కుగా విసిరాడు ఆ రాయి ఎక్కడ పడిందో అక్కడ ఒక్కసారిగా నేల నిర్మలమైన జలం ఇంటిగా ఆరంభించింది ఊరు ఊరంతా ఆ జలం చూసి విభ్రాంతి చెందారు క్రమంగా ఆ జలం ఒక తీర్థంగా ఆవిర్భవించింది అదే వాసుదేవ తీర్థం అప్పుడు వాసుదేవుడు తల్లితో అన్నాడు అమ్మా ఇక నువ్వు బెంగబడనక్కర్లేదు రోజు నేను ఈ తీర్థంలోనే స్నానం చేస్తాను అప్పటికి కానీ ఆ తల్లికి వాసుదేవుల్లోని అపూర్వ శక్తి తెలిసి రాలేదు తెలిసిన తర్వాత చాలా విచారించింది తొందరపడి కొడుకుని తీర్థాలకి వెళ్ళొద్దన్నానే బాధపడింది అది చూసి వాసుదేవుడు అమ్మా విచారించవద్దమ్మా ఆ నాలుగు తీర్థాల సన్నిధానం ఈ తీర్థంలో ఉంది ఇందులో స్నానం చేస్తే అన్ని తీర్థాల స్నానఫలం లభిస్తుంది అన్నాడు కొడుకు శక్తిని అయితే తెలుసుకుంది కానీ ఆ తల్లికి ఈ నాలుగు తీర్థాల సన్నిధానం విషయంలో సందేహం తీరలేదు తల్లి మనసన గ్రహించిన వాసుదేవుడు ఒక మర్రి చెట్టు తలకిందులుగా నాటి సరిగా చిగురు మూలిస్తే ఈ తీర్థంలో ఆ నాలుగు తీర్థాల సన్నిధానం ఉన్నట్లే చెప్పవచ్చన్నాడు అలా చెప్పినంత మాత్రాన తల్లికి సందేహం తీరుతుందా అప్పటికప్పుడు వాసుదేవుడు అది చివరించడాన్ని తల్లికి చూపించాడు అదే భవ్య వృక్షం అయింది తల్లికి సందేహ నివృత్తి అయింది ్రహ్మోపదేశం అసాధారణ ప్రతిభను చూపిస్తున్న వాసుదేవుడికి ఉపనయన యోగ్య వేయస్సు రావడంతో ఈ సంస్కారాని త్వరగా పూర్తి చేయాలని తండ్రి మధ్యగేహుడు ఆరాటబడ్డాడు ఉపనయనం అయితే గాని ద్విజుడు కాలేడు జన్మనిచ్చిన తల్లి కన్నా జ్ఞానాన్నిచ్చే గాయత్రికే ప్రాధాన్యం ఎక్కువ గాయత్రి మంత్రోపదేశం పొందటమంటే సకల వేదాలను అధ్యయనం చేయడానికి అర్హత పొందినట్లే ఆ సంస్కారం జరగనంత వరకు బ్రాహ్మణ్యమూ లేదు జపతపాలు లేవు జ్ఞానమూ లేదు పిల్లల ఆరోగ్య లోపాలని జాతక దోషాలని పరిహరించే అపూర్వ శక్తి కూడా ఉపనయన సంస్కారానికి ఉంది ప్రతినిత్యం సంధ్యావందనంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి అమాయకుల్ని కూడా తెలివిగల వారుగా శక్తి గాయత్రి మంత్రానికి ఉంది వాసుదేవుడు ఉపనయనానికి శుభముహూర్తం నిర్ణయించారు బంధువులందరినీ పిలిచారు వేద వేదాంగ పండితుల్ని ఆహ్వానించారు అత్యంత శాస్త్రోక్తంగా ఉపనాయన సంస్కారం చేసి ఆ తల్లిదండ్రులు కృతకృత్యులయ్యారు ఉపనయనం జరిగిన నాటి నుంచి ప్రతినిత్యం త్రికాల సంధ్యలో గాయత్రి జపం అగ్నికార్యం చేసి ఇది ద్విజుడు ముఖ్య కర్తవ్యం అతి చిన్న వయసులో విద్వాంసులు కూడా నెరవలేనంత సునాయాసంగా శీఘ్రంగా వాసుదేవుడు వీటిని సాధన చేయసాగాడు హతుడైన మణిమంతుడు ఒక రోజు ఇంట్లో వంట పూర్తయింది భట్టరు దేవుడికి నైవేద్యం పెట్టారు దేవం పూర్తి చేసుకున్నారు విస్తరాకు వేసి ఇల్లాలు వడ్డం కూడా చేసింది తీరా వడ్డించే సమయానికి వాసుదేవుడు కనపడలేదు తల్లి నాయనా వాసుదేవా ఎక్కడున్నావు త్వరగా భోజనానికి రా నాయనా అని కేకవేసింది ఆ సమయానికి వాసుదేవుడు ఇంట్లో లేడు ఇంటికి దూరంగా విమానగిరి మీదనున్న దుర్గాదేవి గుడిలో ఉన్నాడు అంత దూరంలో ఉన్న తల్లి కేక అతని శ్రవణేంద్రియాల్లోకి చొచ్చుకుపోయింది అంటే అతను దూరశ్రవణాది సిద్ధుల్ని పొందిన వాయుదేవుడా తల్లి పిలుపు విని వాసుదేవుడి విమానగిరి నుంచి ఒక్క అంగలో ఇంటికి చేరుకున్నాడు హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్లే లంఘించాడు అప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ విమానగిరి దగ్గరే ఒక కాలసర్పం ఒక్కసారిగా పడగవ్ తోక మీద లేచింది వాసుదేవుడి ఇంటికి వెళ్లాలని అడుగు వేయగానే కాటు వేయబోయింది కానీ వాసుదేవుడి రెండో అడుగు పడగమీదే పడింది అంతే గరుడ పాదం కింద నలిగిపోయిన సర్పరాజుల ఆ కాలసర్పం యమగురికి చేరుకుంది వాసుదేవుడి పాద ఘట్టనకు పగిలిన బండ ఇప్పటికి విమానగిరి దగ్గర కుర్కాలు గ్రామంలో కనిపిస్తుంది తర్వాత కాలంలో ఈ స్థలంలో వాదిరాజస్వామి ఒక మధ్వాచార్య విగ్రహ ప్రతిష్ట చేసి గుడిగట్టించారు మధ్వ పాద చిహ్నాలు ఇప్పటికీ చూడవచ్చు ఒకసారి వాసుదేవుడు చేతిలో ఒక దండం పట్టుకుని తిరగడాన్ని తండ్రి గమనించి అడిగారు వాసుదేవ ఏమిటి దండం వాసుదేవుడు తడుముకోకుండా తండ్రి నేను వైష్ణవ మతాన్ని అన్నాడు తండ్రి నవ్వారు నాయనా ఇది కలియుగం అధర్మం తాండవం చేసే ఈ యుగంలో దేవుడి గురించి నువ్వు చెప్పే మాటలు వినేదెవరు నీ చేతిలోనే ఆ ఎండుకర్ర చిగురించడం ఎంత అసాధ్యమో ఇది అంతే తండ్రి మాటలకు వాసుదేవుడు మారు మాట్లాడకుండా తన చేతిలో కర్రని ఇంటి ముందు బొయ్యి తీసి పాతి పెట్టాడు దానిమీద నీళ్లు చల్లాడు కుర్రాడి చేష్టలు చూసి తండ్రి నవ్వుకున్నాడు విచిత్రం కొన్ని రోజులకి ఆ ఎండుకర్ర చిగురించడం ప్రారంభించింది క్రమంగా కొమ్మలు రెమ్మలు వేసి పెరగసాగింది మధ్యగ్రేహుడికి నిర్ధారణ అవుతోంది పుడుకు సాధారణ మానవుడు కాదు ఒక కాల సర్పం వచ్చి ఆ చెట్టును కాటువేసింది విష సర్పం కాటువేస్తే ఆ చెట్టు మాడిపోవాలి కదా కానీ ఆ చెట్టు ఇంకా చిగుర్చింది పెద్ద వృక్షమైంది ఈ యుగంలో వైష్ణవ సిద్ధాంత ప్రకాశానికి సంకేతంగా నిలిచింది గురుకుల ఉపనయనం జరిగాక గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేయటం అప్పటి సంప్రదాయం గురుకులవాసంలో ఉండి వేదాధ్యయనం చేయాలంటే ఉపనయనం జరిగితేనే ఆయోగ్యత లభిస్తుంది తోటం తెల్లాయిల గురుకులవాసం ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందింది అక్కడ చాలామంది విద్యార్థులు ఉంటారు ఆ గురుకులంలో వాసుదేవుని చేర్చాడు మధ్యగేహుడు గురుకులవాసంలో దినచర్య చాలా క్రమశిక్షణాభరితంగా ఉంటుంది త్రికాల సంధ్యలో ఆచరించాలి గురువులు నేర్పే పాఠాలు అర్థం చేసుకుని వల్లి వేయాలి ఆటవిడుపుగా ఆటపాటలు క్రీడల్లో పాల్గొనాలి క్రమంగా వాసుదేవుడు గురువుల ముందు కూర్చుని పాఠాలు అభ్యసించడం కన్నా ఆట పాటల్లో పాల్గొనటమే ఎక్కువైపోయింది అన్ని రకాల ఆటల్లోనూ క్రీడల్లోనూ వాసుదేవుడు అతి చురుగ్గా పాల్గొంటూ ప్రథముడుగా నిలుస్తూ వచ్చాడు కుస్తీలు బరువులు ఎత్తడం గురుచూసి కొట్టడం ఈత కొట్టడం ఏ ఆట తీసుకున్నా ఏ క్రీడ తీసుకున్నా వాసుదేవుడిదే అగ్రస్థానం వాసుదేవుడి శక్తి సహనం బలం చూసి అందరూ అతన్ని భీముడు భీముడు అనడం ప్రారంభించారు మహాభారతంలో భీముడు శిశువుగా ఉన్నప్పుడు అతను చేయి తగిలి శతశృంగ పర్వతం నూరు ముక్కలైంది తల్లి కుంతి దిగ్భ్రాంతి చెందింది కానీ వాయుదేవుడి వరప్రసాదుడు గనక భీముడి శక్తి అనంతమైనదని ఆమెకు అర్థమైంది ఈ వాసుదేవుడు కూడా నాలుగేళ్ల వయసులో పాలు పెరుగు గిన్నెల మీద బండరాళ్లను సునాయాసంగా ఎత్తి పెట్టాడంటే ఇప్పుడు సహాధ్యాయుడు ఆటపాటల్లో అతను శక్తి సామర్థ్యాలు చూశాక భీముడు భీముడు అని పిలవడంలో ఆశ్చర్యమేముంది